సంకీర్తన నూట ఎనభై ఏడుతోనే హరిగొల్చి లోపలికి వెలికిని లోగి ఎడతాకేటి ఊపెల ముక్కు కొన ఉసురింతే తనవు రూపులేని ప్రాయపురుచి చిక్కి బ్రతికేటి పైపూత వయసున పచ్చియన ఇందుగల పసయల్లా ఇంతేసు బొందితోనే హరిగొల్చి పొడవెక్కరో నిచ్చలు మాపురేపు నిదిరించి మేలుకొంటి దిచ్చరి చావుబుట్టు తెలిపే తనువు తచ్చి మలమూత్రముల దాపరపు పుట్టిల్లు అచ్చపు హేయములచే అంతరాని ఇందుగల పసయెల్ల ఇంతేసు బొందితోనే హరిగొల్చి పొడవెక్కరోంచి సగమటు వంగ తోడనే లోనికి వచ్చు లోనికి వెలికి ప్రాణముక్కటి కొంచక శ్రీవెంకటేశు కొల్చి నేను శరణంటి శ్రీవెంకటేశు కొల్చి నేను శరణంటి మంచిదాయే పనులెల్లా మమ్ము కాచనితడు ఇందుగల పసఎల్ల ఇంటేసు బొందితోనే హరిగొల్చి కొడవెక్కరు